అవయవములు ఎన్నైనా పరివడి శిరసే ప్రధానము ఎనలేని సురలు ఎందరు గలిగిన మునుపటి హరియే మూలంబు మోవని ఇంద్రియములు ఎన్నైనా భావపు మనసే ప్రధానము తములు ఎన్నిగలిగినూలంబు ఎరవగు గుణములు ఎన్ని గలిగిన పరమజ్ఞానము ప్రధానము ఇరవ శ్రీవేంకటేశ్వరునామే సరవి మంత్రముల సారంబు